అంతట్లో ప్రభానైనా మీరే ఆధిపత్యం చలాయించి మీ నామాన్ని మీరు మైమపరచుకోండి ఎవరైతే మా ప్రియులు ఇంకా రాలేదో ప్రభానైనా వాళ్ళందరూ నైనా త్వరపడి వచ్చి ఆరాధనలో పాల్గొందులాగున నైనా తండ్రి మీరే సహాయకులుగా ఉండి నడిపించండి రాని కూడా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము ఉంటున్న దినములే నాయన చెడ్డ దినములు కాబట్టి ప్రభానైనా మీరే నాయనా తండ్రి మమ్మల్ని నడిపించండి ప్రతి విషయంలో మీరే మాకు తోడుగా సహాయకులుగా ఉండి మమ్మల్ని నడిపించమని తండ్రి ఈ ఆధిపత్యం ఈ ఆరాధనలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి వాక్యం ద్వారా కూడా మీరు మాతో మాట్లాడమా యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి థ్యాంక్ యూ నిరంతరం నీతో జీవించాలనే శన నిల బ్రతికించు చున్నది నిరంతరం నితో నిజవించాలని ఆశన నిలబ్రతికించుచున్నది నా ప్రానే స్వరా సర్వస్వమాస్తయ్యా ప్రాణ స్వరాయ్యా సర్వస్వమాయ్యా నిరంతరం నితో నిజీ శ నన్ని లా బ్రతికించుచున్నది చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించను చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించను నీలోనే నేను వెళ్ళగాలని నీ మహిమా నాలో నిలవాలని నీలోనే నేను వెలగాలని నీ మహిమా నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీరా కడకై నిరంతరం నితో నిజీవించాలనే ఆశ నన్ని లబ్రతికించుచున్నది नीरपम नेनु कोल्पोईना नीरा రక్తముతో కడిగి నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో నీతోనే నేను నడవాలని నీ నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మవరములతో అలంకరించుచున్నావు నీరా కడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్ని లా బ్రతికించు చున్నది తొలకరి వార్షపు జల్లులలో నీ పొలములోనే నాటి తివి తొలకరి వార్షపు జల్లులలో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 సిద్ధ పరచుచున్నావు నీరా కడకై నిరంతరం నితో ని జీవించాలనే ఆశన నిల బ్రతికించుచున్నది నిరంతరం నితో నిజీవించాలనే శ నన్ని ల బ్రతికించుచున్నది నా ప్రాణ స్వరా ఏస్తయ్యా నా సరువ స్వమా ఏయ్యా నా ప్రాణ స్వరా నా సర్వస్వమాయ్యా నిరంతరం నితో నిజీ చానే ఆశన్రతికించు చున్నది నిరంతరం నితో నిజీల ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దామా పరిష్కరపై మళ్ళీ దేవా కృపణతో దేవా ప్రభాని కళ్ళే కళ్యాణ పండుగ ప్రభా కృతజ్ఞత పరిశుద్ధ సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకే బంధన ప్రభా దేవా ప్రభా మరి ఈ యొక్క వాక్యం ప్రభా మరి దీంట్లో ఉన్న ప్రతి సత్యాన్ని మాకు బయలుపరిచి మరి ముందుకు నడిపించమని తండ్రి దేవ నాకున్న సొంత గద్దించి కొట్టేసి మరి నీ యొక్క తలంపుల చేత నాకు నడిపింపు దయచేయమని తండ్రి మహాత్మ్యమైన చోడాన్ని కనెన్ స్వస్థపరచమని ప్రార్థిష్టం తండ్రి దేవాయత్స ప్రభా ఈ వాక్యం విని వాటిని మేము పాటించే వరలాగా ఉండాలా ప్రభా ఏదో విని వెళ్ళిపోయే వారిలాగా కాకుండా తండ్రి ప్రతి పాకేని ప్రభా పరిశీలించి మేము అది నేర్చుకుని అనేకలకు మేము ప్రకటించాలి ప్రభా కాబట్టి ప్రభ ఇది నీ సత్యం ప్రభ కాబట్టి నీ సత్యం అనేక హృదయంలోకి వెళ్ళాలా వాళ్ళు చిదిరింపబడాలా ప్రభా కాబట్టి ప్రభా నువ్వే ప్రతి వారికి సాయపడమని నడిపించుకునే ప్రార్థన తండ్రి ఏవో ముఖ్యంగా నీ యొక్క పరిశోధత్మ చేత మాకు నడిపింపదల్చమని ఏచిస్తున్న అమ్మంలో ప్రార్థనం తండ్రి యోహన్ స్వార్త ఫిఫ్టీ చెప్తారు ఫస్ట్ వచ్చిన ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కానీ దేవుడు ఎవరితో ఎలా మాట్లాడతాడో కదా అందరికీ తెలిసిన వాక్యమే కానీ దేవుడు ప్రతి వారితో మాట్లాడే దేవుడు కాబట్టి జీవం దేవుడు ప్రతి వారికి ఆయనే ఇచ్చే వర్డ్స్ అనమాట ఆయన నుంచి వచ్చినాయి ఇవన్నీ సత్యం అనమాట దేవుడిని యొక్క వాక్యము సత్యము జీజస్ ద ట్రూత్ వైన్ అనమాట దేవుడు నిజమైన ద్రాక్ష అంది కాబట్టి నా తండ్రి ఆయన నాలో పల్లింపని పల్లింపని ప్రతిగా ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలో పనికిరాని తీగ తీసివేయను చూడండి ఈ లోకంలో ఎక్కడ చూసినా దేంసువత ప్రకటింపబడుతుంది ఎక్కడైనా కదా రకరకాల కులాలు మతల భేదాలు చూసుకుంటే అందరూ కులాలు మతాల భేదాలు అంటారు కానీ నేను కులాలు మతల భేదాల కోసం మాట్లాడట్లేదు జస్ట్ యాజ్ ఎ లాంగ్వేజ్ కోసం నేను మాట్లాడుతున్నాను లాంగ్వేజెస్ అంటే ఈ లాంగ్వేజెస్ ఎట్లా వస్తాయి ఒక్కొక్క దేశం ఒక్కొక్క లాంగ్వేజ్ గా మాట్లాడుతుంటారు సో అదే రీతిగా కానీ ఎక్కడ పోయినా దేవుని యొక్క మాట ఒకటే ఉంటుంది ఒకటే భావం కలిగి ఉంటది కదా అంటే ఒక్కటే వర్డ్ ఎన్నో భావాలు కలుగుతాయి లాస్ట్ కే సేమ్ మీనింగ్ అనేది ఉంటుంది సో అలాగే ఈ వాక్యం ఎవరు చదివినా అందరికీ అర్థమవుతుంది కానీ దేవుడు బయలుపరిచేది ఏంటంటే మరి ప్రతి మరి ఎక్కడ చూసినా దేవుని యొక్క సత్యం ప్రకటింప చేయబడుతుంది అంటే అది మనం గ్రహించుకోవాలి ఎవరు ఎట్లా శ్వాత ప్రకటింప చేస్తున్నారో కదా ఆయన చెప్తుంది నేను నిజమైన ద్రాక్షవళిని మరి నిజమైన ద్రాక్షళి ఏసు మరి ఆయన తప్ప ఇంకా ఎవరు కూడా లేరు ఎందుకంటే ఆయన మన తండ్రి మరి ఈ లోకంలో ఏసుప్రభుని నమ్మిన ప్రతి బిడ్డ ఎవరైతే ఏసుప్రభుని నమ్ముతున్నారో విశ్వసించి ఆయనని తెలుసుకున్నారో మరి ఆయన కోసం కనుక్కొని జీవించిన మరి ప్రతి వాళ్ళు ఎట్లంటే ఏసుప్రభు మనకు ఒక భర్తగా కదా ఈ లోకంలో భార్య భర్తలో మరి ఉంటారు వాళ్ళు ఏదో తెలియదు కానీ కానీ దేవుడు మనకు భర్త అయి ఎందుకంటే ఆయనే కదా మనం పోషించే దేవుడు ఆయన మనం పుట్టించిన ఆయనే మనకు అన్ని ఇచ్చినడు మరి ఆయననే మనకు భర్తలాగా ఉండాలా ఎందుకంటే నిజమైన ద్రాక్ష వాళ్ళి తండ్రి ఆయననే మరి కుమారుడు మరి ప్రతిదీ ఆయననే కాబట్టి ఆయన చెప్తున్నాడు ఏంటంటే నిజమైన ద్రాక్ష నేను మళ్ళీ నా ఎందు ఫలించిన అంటే దేవుని ఎందు మనం ఫలిస్తేనే అభివృద్ధి పొందగలుగుతాము కానీ ఫలింపని ప్రతి తీగని తీసేస్తా అని అంటే ఈ లోకంలో దేవుని యొక్క వాక్యం ప్రకటింప చేస్తున్నారు కానీ అది సత్యమే ఉండాలా అబద్ధం ఏదైతే ఉంటే అది తీసేసారు కదా రకరకాల బో బోధల చేతలు రకరకాల లాంగ్వేజెస్ వచ్చినట్లు వాళ్ళు స్వాత వాళ్ళు కానీ అందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది నిజమా దేవుని యొక్క సత్యం వీళ్ళు ప్రకటింపజేస్తున్నారు కదా అదే మనం తెలుసుకోవాలా ఇది దేవుడి నుంచి కలిగిందా దేవుని యొక్క పరిశుధాత్మ చేత నుంచి కలిగిందా లేదా అని మనం తెలుసుకోవాలా కదా ఎందుకంటే చూడండి యోహన్ సు వార్త ఫస్ట్ చాప్టర్ లో తెలుస్తుంది యోహన్ సువార్త ఫస్ట్ చాప్టర్ లో మనకి నైన్త్ వచనంలో ఉంటుంది ఎందుకంటే నిజమైన ద్రాక్ష వాళ్ళు ఇంకా ఆయన తప్ప ఇంకా ఎవరు కూడా లేరు అని ఈ వాక్యం క్లియర్ గా తెలియజేయబోతుంది చూడండి యోహన్ స్వాత ఫస్ట్ ఫస్ట్ చాప్టర్ లో మనకు నైన్త్ వచనంలో ఉంటది ఏమని ఉంటుంది నిజమైన వెలుగు ఉండెను కదా నిజమైన వెలుగు ఉండెను అది లోక లోకంలోనికి వచ్చు ప్రతి మనిషికి వెలిగించుతున్నది చూడది ఇది నిజమైన వెలుగు నిజమైన వెలుగే ఏచిపడవు ఆయన వేకువ కదా ఆయన వేకువ కాబట్టి మనం కూడా ఉండాలా ఆయనని అనుసరించి మనం నడుచుకోవాలా కాబట్టి ఈ లోకంలో ప్రతి దేవుని యొక్క సత్యాన్ని మనం కదా ఎక్కడైతే చీకటి ఉందో అది తొలగింపబడాలి అనంటే దేవుని యొక్క నీతిని సత్యాన్ని మనం ప్రకటింపచ్చేయాల ఆయన అంటాడు కదా మొదట ఎవరైతే నా నీతిని రాజ్యాన్ని వెతుకుతారో ఆ దాని అన్ని అనుగ్రహిస్తానని అంటాడు కదా దేవుడు అదే రీతిగా ఇప్పుడు దేవుని యొక్క సత్యాన్ని మనం అనేకులకు ప్రకటింపచ్చేయాల ఐఎమ్ ద ట్రూత్ వైన్ అండ్ మై ఫాదర్ ఈజ్ ద కీపర్ ఆఫ్ ది వైన్ యాడ్ కదా ఆయన్ని మనకి ఎవ్రీథింగ్ ఆయన ద్రాక్ష తీగలం మనం కాబట్టి మనం ఫలించాలా ఎవ్రీడే మనం స్టెప్ బై స్టెప్ ఫలించాల ఆత్మీయమైన జీవితంలో కాబట్టి దేవుడు ఆయన మనకి ఇచ్చిన పని ఏంటంటే అనేకులకు సత్యాన్ని ప్రకటింపచేయడము కదా ఆయన అందుకే అంటున్నాడు ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే ఆ యోహన్ సువాత ఫస్ట్ చాప్టర్ లో నైన్త్ వచ్చినప్పుడు చూస్తే నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుతున్నది ఇది సత్యము దేవుని యొక్క ప్రకటింప చేయడమే సత్యము అనేక రుదలు వెలిగింపబడన అది సత్యము కదా ఆయన ధర్మశాస్త్రంలో మళ్ళీ దేవుడు కూడా ఆ మోష ద్వారా ద్వారా ధర్మశాస్త్రము అనుగ్రహంపబడ్డది కానీ ఆయన కృపా సత్యము ఏచుక్రీస్తు ద్వారానే కలిగింది అది కూడా ఇందులోనే ఉంటుంది మనకి సెవెంటీన్త్ వచ్చినంలో చూడండి ధర్మశాస్త్రము దేవుడు మోస ద్వారా నడిపించిన మోస నిలబెట్టి ధర్మశాస్త్రములు పెట్టి మోస ద్వారా నడిపించినడు దేవుడు కొన్ని కాలం తర్వాత కానీ అదంతా చేయించింది ఎవరు ఏచుప్రభే కదా ఆయన కృప చేత సత్యము చేత ఏచుక్రీస్తు ద్వారానే కలిగింది ఇంకా ఎవరి ద్వారా కలగలేదు ఎందుకంటే ఆయన ఫాదర్ ఆయన మనకు అన్ని ప్రతిదీ సర్వం ఆయననే అని మనం అంటుంటాం కదా కాబట్టి సర్వాధికారి కాబట్టి ఆయన ఇచ్చిన ప్రతిదీ మరి అనేకులకు మనం ప్రకటింప అనేక రుదని మనం వెలిగింపచేయాలా అని దేవుని యొక్క వాక్యం తెలివిస్తుంది కదా ఎందుకు చెప్పాలంటే దేవుడి ఇక్కడ ఏమంటుండు మళ్ళీ ఫలించు ప్రతిదీగా ఫలించు ప్రతిదీగా మరి ఎక్కువగా ఫలింప ఫలింప వల్లెనని దానిలో పనికిరాని తీగ తీసివేయను కదా ఫలించే ప్రతి తీగ అభివృద్ధి పొందాలా ఎట్లా అంటూ దేవుణ్లో మనం ఎట్లా ఏ విధంగా ఫలించాలా మనం ఎట్లా జీవించాలా ఆయనలో ఎట్లా ఆనుకొని జీవించాలా అంటే ఆ వాక్యముడి కన్నా నేను యోహన్ శవార్త ఫిఫ్టీన్త్ చాప్టర్ చదివినప్పుడు మళ్ళీ యోహన్ శాత సిక్స్త్ చాప్టర్ చదివినప్పుడు సేమ్ అనిపిస్తుంది అక్కడ చదివింది ఇక్కడ చదివింది సేమ్ ఉంటుంది అర్థము సిక్స్త్ చాప్టర్ లో మనకి ఆ యోహన్ తర్వాత సిక్స్త్ సిక్స్త్ చాప్టర్ థర్టీ టూ వచ్చిన నుంచి చూసుకుంటుంటే మనకి అర్థమవుతుంది ఏమని అంటే అందుకు ఏజ్ వారితో ఇట్లా జీవ ఆహారము నేనే అంటారు కదా థర్టీ ఏమో థర్టీ టూలో ఏమని కాబట్టి ఏజు పరలోకం నుండి వచ్చే ఆహారము మోసమికి ఇవ్వలేదా నా తండ్రియే కదా పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుతున్నాడు కదా మన తండ్రి మనల్ని పోషించే దేవుడు కాబట్టి ఆయన మనకు ప్రతి విధములో ఈ వాక్యాలు ఏ విధంగా బోధిస్తుందంటే మన గుణగణాలు మార్చుకోవడానికి కదా ఆ దేవి నుంచి వస్తుంది దేవుని యొక్క వాక్యం నుంచే మనం వెలిగింపబడాలా మన క్రియలు చక్కపరుచుకోవాలా మనము ఆయనని హత్తుకొని జీవించాలా ఆయనలో సాగుకుంటూ వెళ్ళాలి అనంటే ఈ వాక్యము చెప్తుంది ఏమని చెప్తుందంటే మరి నా తండ్రి పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారము మీకు అనుగ్రహించును అనుగ్రహించున్నాడు చూడండి నిజమైన ఆహారము ఏ చుక్రవే ఎక్కడ ఉంటదంటే మనకి ఇక్కడ ఉంటది థర్టీ ఫైవ్ చూడండి అందుకు ఏ సువ్వారితో ఇట్ల నేను నేనే నా యొద్ వచ్చేవాడు ఏ మాత్రము ఆకలి కొనడు నాయందు ఏ ఎప్పుడు దప్పి చూడండి దేవుని అందు మనం నాటుకొని ఉంటే కదా ఆయననే మనకు ఎవ్రీథింగ్ కాబట్టి మరి ఆయనలో మనం అత్తుకొని జీవిస్తేనంట ఆయన ఏమంటున్నంటే మన విశ్వాసంలో ఒకటి జీవ నేనే అంటుడు ని నీ నీ క్రియలు చక్కపరుచుకోవాలా నీ ఆత్మీయమైన జీవితాన్ని నువ్వు ఇంకా వెలిగింప చేసుకోవాలా స్టెప్ బై స్టెప్ ఎదగాల ఇంకా ముందుకు సాగాల ఆ ఫలించ తీగలాగా మనం ఉండాలి అనంటే జీవ ఆహారము నేనే అని దేవుడు అంటే ఆయన వాక్యమే ఆహారము ఆయన వాక్యాన్ని మనం ఎట్లయితే చదువుతుంటామో అంత డెప్గానే మనం నడిపిస్తా ఉంటాడు కదా దేవుడు కాబట్టి ఆయన అదే అంటున్నాడు జీవ ఆహారం నేనే నా యుద్ధ వచ్చివాడు ఏం మాత్రము నాకలి ఉదా మనం తండ్రి దగ్గర ఉంటే మనకు ఆకలి ఉంటుందా కదా ఆయన దగ్గర మనం కూర్చున్నప్పుడు మనం మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన స్థుతించి ఆరాధించినప్పుడు అన్ని చేసేటప్పుడు ఆయనతో సహవాసం కలిగి మనం ఇంకా ఎక్కువ ప్రార్థన చేసినప్పుడు అసలు మనకు ఆకలి అనిపించాడు ఆ సమయంలో చెప్తున్నాం కదా ఆ యొక్క అనుభవం కూడా దేవుడు ఇచ్చినాడు మనం మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అసలు మనకు ఆకలి ఇంకా స్థుతించాలి ఇంకా స్థుతించాలి ఇంకా ఇంకా అని అదొక లాంటి తృప్తి మనకు ఉంటది కదా ఆ జీవా ఆహారం ఆయనే ఆయన దగ్గర కూర్చొని మనం ప్రార్థించినప్పుడు ఇంకా చేయాల ఇంకా చేయాలని ఆసక్తి కలుగుతుంది కానీ ఇంకా మనకు స్టాప్ అనేది చేయదు కాకపోతే మనమే సమయం అయిపోతుందని స్టాప్ చేసి వెళ్ళిపోతాము ఆయన కరెక్ట్ మాట్లాడే టైంకే ఆయన కరెక్ట్ చేసే టైంకే ఎందుకంటే నా జీవితంలో దేవుడు అనుభవం ఇచ్చాడు కదా నా నేను అనుకుంటా దేవాన్ని సన్నిధిలో ఉండాలని ఉండి ఇంకా నీ ప్రార్థన కంటిన్యూషన్ చేయాలా అని అనుకుంటాను గాని ఏదో సందర్భంలో ఆగిపోవాల్సి వస్తుంటుంది అట్లా కొన్ని కొన్నిసార్లు అయితే నాకు ఏదైనా పని లేకపోతే అలాంటిది ఏమైనా అనిపించినా నటం సాగుకుంటే వెళ్ళిపోతుంది ఏం ప్రాధంలో కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ వాక్యం ధ్యానించిన కొద్దికి ఇంకా ధ్యానించాలి ఇంకా ధ్యానించాలని సమయం కూడా తెలియలేకుండా పోతుంది అంటే దేవుడు అంత ఆయనని హత్తుకొని జీవిస్తే మనం డెప్త్ గా వెళ్తాము అని చెప్తుంది ఈ వాక్యము కదా ఆయన అదే అంటున్నాడు ఆయన ఎందు విశ్వసించగ ఆయన ఎందు మనం విశ్వాసం కలిగి ఉంటాడు అంటే ఎప్పుడు దప్పి అనేదే ఉండదు కదా ఇంకా తాగాలని తృప్తి దంతా అంటే థర్స్టీనే ఇంకా చదవాలి ఇంకా చదవాలి అనేది తప్ప ఇంకా వేరేది అనేది ఏది ఉండదు కదా ఆయన ఆ విధంగా నడిపిస్తానంటున్నాడు మళ్ళీ ఆయన ఏమంటున్నాడు అంటే పనికిరాని తీగ తీసివేయను నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు ఇక్కడ యోహన్ తర్వాత ఫిఫ్టీన్త్ చాప్టర్ లో నైన్టీన్త్ వచ్చంలో చూసుకుంటే చూడండి అంటే ఫలించిన వారు ఏ విధంగా ఉంటారో మనకు తెలుసు అంటే దేవుని యొక్క ప్రేమ పొందుకోవాలా అనేకులకు సత్యని ప్రకటింపించాలా అనే ప్రేమ మనలో కలిగి ఉండాలా చూడండి ఇక్కడ ఏం చెప్తుందంటే నైన్టీన్త్ వచ్చినా మీరు లోక సంబంధమైన లోక సంబంధమైన ఎదల లోకము తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటేని అంటే ఈ లోక సంబంధమైన వాళ్ళం మనం కాదు అని చెప్తుంది దేవుని యొక్క వాక్యము ఈ లోకాన్ని మనం త్రుణీకరించుకోవాలా ఆత్మీయుని జీవితంలో ఎదిగింపబడాల అంటే దేవుని హత్తుకొని జీవిస్తే మనం ఉంటాం ఆయన ఏమంటుండంటే పడలను ఆయన ఏర్పరచుకున్నాడు మనం ఆయన నేర్పరచుకోలేదు ఆయన మనల్ని నేర్పరచుకున్నాడు కాబట్టి ఆయన ఏమంటుడు ఈ మీరు లోకంలో జీవిస్తున్నారు కరెక్టే కానీ ఈ లోకం మీది కాదు ఈ లోకంలో మీరు ఉన్నారు కరెక్టే కానీ ఈ లోకంలో నేను మిమ్మల్ని కదా దేవుడు ఏమంటాడు ఆ ట్వెల్వ్ మెంబర్స్ డిసైపుల్స్ ఉంటారు కదా ఆ ట్వెల్వ్ మెంబర్స్ డిసైపుల్స్ తో దేవుడు మాట్లాడుతుంటాడు వాళ్ళతో అంటే వాళ్ళు ప్రార్థన చేసినా కూడా దయలు పోవు రోగంలు స్వస్థత కలగదు ఆ టైంలో దేవుడు ఏమంటాడు అంటే ప్రార్థించాలని చెప్తాడు చెప్పినప్పుడు ఆ చిన్నపిల్లతో సంభాషించి మాట్లాడినప్పుడు అప్పుడు ఈ వాక్యం నాకు జ్ఞాపకం చేసింది దేవుడు ఎట్లా ఈ లోకంలో మనం జీవిస్తున్నాము ఈ లోకంలో మనం నడుస్తున్నాము అన్ని చేస్తున్నాం కానీ ఆయన ఈ లోకంలో వేర్పరిచింది అనమాట మనల్ని అంటే లోకం వైపు కాకుండా ఆయన వైపు మనల్ని మరలించుకున్నాడు కదా ఇప్పుడు ఆ ట్వెల్వ్ మెంబర్స్ డిసైపుల్స్ ని దేవుడు మాట్లాడినప్పుడు చేసినప్పుడు ఆ టువెల్వ్ మెంబర్స్ లెక్క ఒక పర్సన్ ఆ దగ్గర ఉండడని చెప్తాడు దేవుడు ఇస్కరేతి యూద కదా ఆయన దేవుడు ఆయన్ని పక్క ఎందుకంటే ఆయన లోకం వైపు చూసి ఇస్కరేతి యూద ఆయన లోకం వైపు చూసింది కాబట్టి ఆయన వాటికి ఆశించి మరి అటువైపు వెళ్ళిపోయినాడు కానీ దేవుడు ఏమంటారు ఆ ట్వెల్వ్ మెంబర్స్ లెక్క నుంచి నేను చూజ్ చేసుకున్న లెవెన్ మెంబర్స్ అయి ఆ తర్వాత ఆపోజ్ లో పౌలు యాడ్ అయినాడు అని మనకి తెలియజేయబడుతుంది చూడండి ఈ పౌలు ఒకప్పుడు ఎట్లా ఉన్నాడంటే సౌలుగా ఉన్నప్పుడు లోకరీత్తిగా ఉన్నప్పుడు ఆయన ద్వేషించిండు అనేకులకు హింసించు అన్ని చేసిండు ఆ దాని తర్వాత దేవుని యొక్క దర్శనం చూసిండో మార్మల్స్ పొందిండో మరి దేవునిలో ఎంతో ఫలించినడు మరి ఆయన బుద్ధంగా ఉన్నాడు అంటే అక్కడ మనకు అర్థమవుతుంది చూడండి ఈశ్వరిత దేవునితో నడుచుకుంటూ ఉన్నాడు ఆ ట్వెల్వ్ మెంబర్స్ తో పాటు ఉన్నాడు దేవుని యొక్క సత్యం వినడు అన్ని చేసిడు కానీ చివరికి ఆయన ఎటువైపు చూసిండే లోకం వైపు చూసిడు కాబట్టి అది ఇంకా ఈ బైబుల్ ప్రకారంగా అది నెరవేర్చబడాలి కాబట్టి అది జరిగిపోయింది నాశనపుత్రుడు కాబట్టి ఆయన జరిగిపోయింది కానీ ఆ విషయంలో చూసుకుంటే మాత్రము ఆయన లోకం వదిలేసుకొని చివరికి ఏజ్ ప్రభుత్వం వెంబడించినడు అని తెలియజేయబడుతుంది అందుకైనా బహుగా ఫలించినడు తండ్రి తండ్రి దగ్గర ఆయన ఎన్నో పొందుకున్నాడు కాబట్టి ఆయన అనుభవపూర్వకంగా ఎన్నో రాసినాడు అట్ని ఈ యోహాను కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నాం కాబట్టి ఇవన్నీ రాయగలిగినాడు అంటే దేవుడు ఇవన్నీ రాపించాడు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ దేవుడు ఏమంటాడు ఆయనను హత్తుకొని జీవించమంటాడు కదా ఆయనలో నాటు అంటే ఆయనను హత్తుకొని జీవించాలా ఆయనలోనే ఉండాలా మరి ఎవడైనా నాయందు నిలిచి ఉండును ఎడల అంటే చూడండి ఆయనలో మనం హత్తుకొని జీవించాలా మన ఫిఫ్త్ వర్స్ సిక్స్త్ వర్స్ సెవెంత్ వర్స్ ఇవంతా మనం చూసుకుంటూ వస్తే మనకు అర్థమవుతుంది ఎట్లా అంటే యోహన్ స్వార్త సిక్స్త్ చాప్టర్ లోనే ఫిఫ్టీ వచనంలో ఉంటది ఫిఫ్టీ సిక్స్ వచనంలో ఏమైనా నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందు నేను వాణియందు నిలిచి అని జీవం గల నన్ను పెంచిన గనుక నేను తండ్రి మూలంగా జీవించినట్లు నన్ను తినుము చూడండి దేవుణ్ణి మనం తెలుసుకున్నాక ఆయనలో మనం నానబడినాక ఆయనలో హత్తుకొని జీవించ అంటే రన్ అవుతుంటే ఆ యొక్క టైంలో దేవుడు ఏమంటున్నాంటే ఇంకా ఆయనలో అంటే ఇంకా దగ్గరికి పోతున్నాము కానీ ఆయనను ఆయన పట్టుకోలేకపోతున్నాం దగ్గరికి పోతున్నాము ఒక త్రీ స్టెప్స్ అయితే ఆయనను పట్టుకోగలుగుతాము అనుకునే లోపు కొంతమంది దారి తప్పుతుంటారు అంటే విశ్వాసంలో పడిపోతుంటారు కాబట్టి అక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే ఆయనలో ఉండాలా ఇంకా స్థిరంగా ఉండాలా స్టాండర్డ్ గా ఉండాలా ఇంకా ఆయనలోనే ఇంకా హత్తుకొని జీవించాలా అని అనుకున్నప్పుడు ఆయన ఏమంటుడు నా శరీరం తిను నా రక్తం త్రాగుము అని అంటుడు అంటే మనలో ఉన్న ప్రతి పాపని చాపని అనే సన్నిధిలో ఒప్పుకోమంటుడు కదా దినదినం టప్పులు చేస్తూనే ఉంటాము అంటే శరీరకరమే కానీ ఆత్మీయమైన కానీ మళ్ళా మన మనసు ద్వారా చేసే టప్పులు ఎంతో ఘోరమైన ఉంటాయి కదా మన తలుంపల చిత్త కాబట్టి ప్రతి తప్పునే ఆయన సంధిలో ఒప్పుకున్నాక ఆయన అదే అంటాడు నా అంటే బళ్ళలో పాలు పొందామని చెప్తాడు ఆయన ఎందుకో చెప్పమంటాడు అంటే మళ్ళీ ఇంకోట పాపంలో పడద్దు ఇంకా ఆయనను అత్తుకొని ఉండాలి ఇంకా చివరి వరకు ఎందుకంటే ఆయన మన తండ్రి ఆయన మన భర్త మనకు సర్వం ఎవ్రీథింగ్ ఆయనే కాబట్టి ఆయనని ఇంకా మనం అత్తుకొని జీవించాలంటే ఆయన అదే చెప్తున్నాడు ఆయన శరీరం తినమంటున్నాడు ఆయన రక్తం తాగుమంటున్నాడు మళ్ళీ అట్లా చేస్తేనే ఆయనలో ఉన్నట్లు అని చెప్తున్నాడు ఆ విధంగా చేస్తేనే ఆయనలో ఉన్నట్లు అని అంటున్నాడు కదా నాయందు నేను వాణియందు నిలిచి ఉండును చూడండి ఇక్కడ ఈ సంభాషణ చూ ఆయన ఏదైతే చెప్తున్నదో ఆయన ఆయనని ఎట్లయితే అర్థతోనే అది మనం నడవాలి అని చెప్తున్నాడు ఎందుకంటే విశ్వాసము స్థిరమైనది విశ్వాసము కావద్దా ఎందుకంటే దుష్టుడు ఎన్నో గాలం ఆ గాలంలో మనం పడుతూ ఉంటుంటాం లేస్తుంటాము కానీ ఆ గాలంలో మొత్తానికే పడద్దు ఒకవేళ అలాంటి సమస్యలు మనకు వచ్చినా మన విజయం పొందాలి విశ్వాసంలో ఉండాలి అనంటే అలాంటి సమస్యలను ఎదుర్కోవడానికే దేవుని యొక్క వాక్యం అనమాట వాక్యమే మనకి జీవ ఆహారము ఆ వాక్యం చేతనే దృష్టిని వెలగవటం ఆ వాక్యం చెత అనేకులు స్వస్థపరుస్తాం ఆ వాక్యం చెతనే అనేకుల హృదయాలను వెలిగిస్తుంటాం అనమాట అంటే దేవుడు మనలో ఉండి ఆ విధంగా నడిపిస్తానంటున్నాడు కదా చూడండి ఫస్ట్ వ్యవహాను సెకండ్ చాప్టర్ ఎయిత్ వచనంలో కూడా ఉంటుంది దేవుళ్ళ వెలుగుతున్నాం వెలుగుతున్నాం అని అనుకుంటాం కానీ చివరికి ఆ దేవుడు ఏమంటున్నాడో ఇక్కడ వినండి ఫస్ట్ జాన్ సెకండ్ చాప్టర్ ఎయిత్ వచ్చడంలో చూసుకుంటే మనకు అర్థం అవుతుంది ఫస్ట్ జాన్ సెకండ్ చాప్టర్ ఎయిత్ వచ్చినం చూడండి ఒకసారి మరియు కొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను అని అంతకుముందు కూడా నేను ఒకసారి ఈ వాక్యం ధ్యానించినప్పుడు దేవుడు మాట్లాడండి ఆల్మోస్ట్ ఇది అంతకుముందు కూడా ఒకసారి చూసుకున్నాము ఫస్ట్ నుంచి ఇక్కడి నుంచి చూస్తా సెవెంత్ నుంచి ప్రియులారా మొదటి నుండి మీకు పూర్వము ఆజ్ఞనే కానీ కృత మీకు రాయడం లేదు ఈ పూర్వము ఆజ్ఞ మీరు విని వాక్యమే మరియు ఆ కొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను చీకటి గతించుచున్నది సత్యమైన వెలుగునే ఇప్పుడు ప్రకాశించుచున్నది అది గనుక అది ఆయని మీయందు సత్యమే చూడండి ఆ దేవుణ్ణిలో ఉంటున్నాము ఆయన సత్యంలోనే ఉంటున్నాము ఆయన సత్యంలో నాటబడినము ఆయననే హత్తుకొని జీవిస్తున్నాము అని మన మనం అనుకుంటాము కదా అందరూ అనుకుంటారు ఎందుకంటే ఆ వాళ్ళ ఆలోచనే విధం అట్లా ఉంటది దేవుణ్ణనే ఉన్నాం కదా ఆయన చెప్పిన ఆజ్ఞని అనుసరించి నడుచుకుంటున్నాం కదా అని అనుకుంటాం గాని అది ఎంత నిజమో ఎంత సత్యమో అది నీ హృదయానికే తెలియాలా నీ ఆత్మకే తెలియాలా కదా ఎందుకంటే దేవునికి తెలియాలా నీ హృదయానికి తెలియాలా కదా ఎందుకంటే చూసేవాడు ఏసు ప్రభు కాబట్టి ఆయన చూసిన భయభక్తి కలిగి జీవితం ఉంటేనేమో ఆయన సత్యం లాంటి పరిశుద్ధతను కానీ చాలా అనుకుంటారంటే ఆ నేను వెలుగుతోనే ఉన్నాను కదా దేవులో నేను ఉన్నాను కదా ఆయన శువతనే ప్రకటింపజేస్తున్నాను కదా అని అనుకుంటాను కానీ ఇక్కడ చూడండి నెక్స్ట్ వచనము సత్యమే వెలుగులో ఉన్నానని చెప్పుకొని ప్రతి సహోదరుడు ద్వేషించువాడు ఇప్పటి చీకటిలోనే ఉన్నాడు తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్న వాడు అతని ఎందు అభ్యతర కారణమై లేదు తన సహోదరు ద్వేషించు వాడు చీకటిలో ఉండి చీకటిని నడుచుచు చీకటిని తన కనులకు గుడ్డితనము కలగజేసను చూడండి సత్యంలో ఉన్నాము సత్యంలో ఉన్నాము అని అనుకుంటున్నారు కానీ ఎవరు ఏ గుంపులో ఉన్నారో ఎవరికి తెలియదు కదా అన్నమాకు చెప్తున్నా ఉంటారు కదా ఎవరే గుంపులో ఎరిగి తెలుసుకోమని చెప్పరు కదా ఇక్కడ కూడా అదే తెలియజేయబడుతుంది సత్యంలో ఉన్నామని అందరు అనుకుంటారు కానీ మరి ఎవరే గుంపులో ఉన్నారో తెలుసుకోవాలంటే దేవుని యొక్క చందులో మనం ప్రార్థిస్తున్న దేవుని మనకు బయలుపరుస్తాడు సో ఇక్కడ ఏమంటుందంటే దేవుని యొక్క ప్రేమ మనల్లో ఉంటేనంట సత్యమే ద్రాక్ష తీగ మనలో అతుకొని జీవిస్తుందంటే అది సత్యమే నీకే కానీ నాకే సత్యమే కానీ ఇక్కడ ఏమంటుందంటే నీ సహోదరుని ద్వేషించినప్పుడు ఇంకా నువ్వు చీకటిలోనే ఉన్నావు అంటే నీ సహోదరులను ఇరుగు వారినే కానీ నీ స్నేహితులనే కానీ ఎవరిని కానీ నువ్వు ద్వేషించినవంటే నీలో చికటి ఉంది చికటి ఉంది కాబట్టి ఇతను ను ద్వేషిస్తున్నావు కదా మన ప్రేమ స్వరూపి దేవుడు మన జీవం దేవుడు ఆయన ఏమన్నాడు అన్ని కులం ప్రేమించమన్నాడు కదా వెలుకుగా ఉండమన్నాడు ప్రావేశం కలిగి రోషం కలిగి ప్రతి కార్యములు ప్రేమతో చేయమని చెప్పింది మన ప్రేమతో ఎవరు చేస్తున్నది ఈ కాలంలో ఉంటారు ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటారు కానీ మిగిలిన వాళ్ళు నాకు దేవుడు బాధ్యత ఇచ్చినారు కదా శువాత ప్రకటించమని అట్ల పరిగెత్తుతున్నారు కానీ ఇష్టంతో ఎవరు సేవ చేయట్లేరు చేసే కొంతమంది ఆ కొంతమంది పరిశుద్ధులు కదా నేను దేవుని అదే అడుగుతా దేవా ఆ కాలంలో అన్ని పరిశుద్ధాత్మ పొందుకొని పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అపోసలు వీళ్ళంతా గంభీరమైన సేవ చేశారు భూ తలకిందుల్లాగా సేవ చేశారు ఈ కాలంలో ఎందుకు ఇట్లుంది ప్రభువా అని అడిగినప్పుడు ఇరిమియా గ్రంథంలో చూపిస్తున్నారు దేవుడు ఆ ఇరిమియాలో ఏదైతే జరుగుతుందో అది మన కాలంలో జరుగుతుందని కదా ఆయన చూపించే దేవుడు ఆయన నడిపించే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన మనలో ఉండి మన ప్రోత్సహించి మన ఆత్మలను బలపరిచే దేవుడు కదా ఎందుకంటే ఆయన అదే ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన ఇచ్చిన ఆజ్ఞలు రెండే కదా పూర్ణ మనసుతో ఆయన స్థితించి కదా పూర్ణ పూర్ణ వివేకముతోటి పూర్ణ ఆత్మతోటి ఆయన స్థితించి ఆరాధించమనడు మళ్ళీ మన ఆ మిత్రులను అంటే మన ఇరుగు పొరుగు వాళ్ళని కదా కదా ఎందుకంటే ఆయన చూపించే విధానం చూస్తుంటే నాకు అనిపించింది ప్రభా నీ ప్రేమ ఇంత గొప్పది ప్రభా అని నేను దేవుని అడుగుతున్నా ఆయన ప్రేమలో మనం ఇంకా సంపూర్ణగా సాగిపోవాలనంటే దినదిన పరిశుధాత్మ పొందుకుంటేనే ఉండాలి అప్పుడే కదా ఆయన ప్రేమ విలువ మనకు తెలుస్తుంది కదా చాలా మంది నాకు పరిశుధాత్మ ఉంది కదా నా భాషలు ఉన్నాయి కదా అని అనుకుంటారు కానీ ఆయన ఏమంటున్నాడంటే ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉంటానంట ప్రతి కార్యము మనం ప్రేమతోటి చేస్తామంట అందుకే అంటున్నాను కదా సహోదరు ద్వేషించు వాడు ఇప్పటికీ చీకటిలోనే ఉన్నాడు ఎందుకంటే తన సహోదరుని ప్రేమించు వెలుగులో ఉన్నాడు కదా మన సహోదరు మన చుట్టుపక్కల ఉన్నవారు కన్నా మనం ప్రేమిస్తేనే ఆయన పరిశుద్ధత్మ మనలో ఉన్నట్లు నువ్వు ఇతరులను ప్రేమించకపోతే ఆయన ఆయన యొక్క నీలో ఉందని అనుకుంటావు కదా చాలా ఇదే అంటారు నేను ఆ అనుకున్న ప్రభా ప్రేమ ఇస్తానంటున్నా ఆ ప్రేమలో మేము సంపూర్ణంగా కావాలి అనంటే ఇంకా మేము ఎట్లా పొందుకోవాలి ప్రభా ఒక్కటే ప్రార్థన ఆయన వాక్యము వాక్యం సరగా నడవాలా ప్రార్థన సరగా జీవించాలా మనం ప్రార్థనలు చేస్తాము కరెక్టే కానీ ఆ ప్రార్థనలో దేవుని మనం ఏం అడుగుతున్నామో అది మన జ్ఞాపకం ఉండదు కానీ అది కూడా మనం తెలుసుకోవాలా దేవాన్ని ప్రార్థనలో ఈ రోజు అడుగుతున్నా నీ వాక్యాన్ని నేను ప్రకటించాలా అనేకుల వృద్ధులను అని మనం అడుగుతాం దేవుణ్ణి కాబట్టి ఆయన చూపిస్తున్న మార్గము కానీ మన క్రియలు సరిగలేకపోతే మరి ఎట్లా ఉంటది మన లైఫ్ ఆయన అదే అంటుడు నీ సోదరులను ప్రేమించమంటున్నాడు కదా ప్రేమిస్తేనే ఆయన వెలుగు మనలో ఉన్నట్టు మళ్ళీ ఆయన ఏమంటున్నాడు తన సోదరుని ద్వేషించు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచు చీకటి తన కనులకు గుడ్డితనము కలగజేసి గనుక తనకు తానే పోవు కూచుండ అతనికి తెలియదు ఆయన ఎట్టు పోతుండ ఆయనకే తెలియదు అంటే ఈ వాక్యం అట్లా చెప్తుంది చీకట్లో ఉన్నాడు ఆయన ఏమనుకుంటున్నంటే నేను వెలుగులోనే ఉన్నాను కదా నేను వెలుగులోనే ఉన్నాను కదా నేను వెలుగులో నడుస్తున్నాను కదా అని అనుకుంటున్నాడు కానీ అది అబద్ధమైన బోధతటు తిరిగి అటువైపు మళ్ళీ ఆ గుడ్డుతనంలోనే ఉన్నారు ఆ గోపజనం కదా ఆయన అదే అంటున్నాడు దేవుల్లో నేను ఉన్నాను కదా దేవుణ్ణి నేను వెలుగుతున్నాను కదా వాళ్ళు ఆలోచన చేసేది అదే వాళ్ళు అదే విధంగా ఆలోచన చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోతున్నారు వాళ్ళ మార్గం ఎట్లయిపోతుందంటే చీకటిలోనే ఉంది ఇంకా వాళ్ళని విడ విడిపించాలి అంటే ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆ పరిశుధత్వం మనం ఇంకా ఎక్కువ పొందుకొని అన్ని కొరకు సత్యాన్ని ప్రకటించాల అలాంటి వారిని నన్ను నుంచి బయటకి తీసుకురావడానికి దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ వాక్యం ఎంత అంటుంటే గుడ్డి చూపిస్తే గుడి వాడు త్రోవ చూపిస్తే దాంట్లోనే కదా చీకటిలోనే అని ఇది కూడా అట్లనే చెప్తుంది మనం ఇతలని ప్రేమిస్తేనే ఆయనే మనలో ఉంటా అంటున్నారు కదా ఆయనని హత్తుకొని జీవించడం అంటేనే అది కదా ద్రాక్ష వల్లి ఆయననే ఎవ్రీథింగ్ అని మనకు తెలుసు కానీ ఆయనని హత్తుకొని జీవిస్తేనే ఆయనలో హత్తుకొని జీవించడం అంటే దేవుని యొక్క పరిశుధాత్మ పొందుకోవాలి ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన ప్రేమ ప్రతి కార్యము మనం ప్రేమతోటే చేయాల అప్పుడు ఆయనను హతుకున్న వారేమో అవుతాము అంతవరకు మనం మనం అతుకు లేని ఉంటాము యోహన్ తువాత ఫిఫ్టీన్త్ చాప్టర్ ఉన్నాయి ఇంకొక వచనం ఉంది ఇక్కడ చూడండి ఆ యోహన్ తువాత ఫిఫ్టీన్త్ చాప్టర్ ట్వంటీ వచనంలో చూడండి ఆ తండ్రి యొద్ధ నుండి మీరు మీ యొద్ధకు నేను పంపబో ఆదనకర్త అనగా తండ్రి యొద్ధ నుండి బయలుదేరి సత్య స్వరూపి ఆత్మ వచ్చి అప్పుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నది ప్రతి సాక్ష్యం ఏసుప్రభు కోసమే ఉండాలా ఈ వాక్యం అదే చెప్తుంది కదా ఆయన ఆయనలో జీవించినప్పుడు ఆయన మనకి ఇచ్చిన ప్రతి కృపా వలనలు ఏవైనా కానీ అది ఆయన నా మనం వాడుకుంటాం ఆయన నామర్థం ఆయన నా మనకి మేమ మనం జీవించాల కానీ మన సొంత పనుల కోసం కాదు అని చెప్తుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆ తండ్రి యొద్ధ నుండి మీ యొద్ధ నేను పంపబోవు ఆదనకర్త దేవుని యొక్క ఆదనకర్త దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనకిస్తానంటున్నాడు ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే ఆధారము కదా అనగా తండ్రి యొద్ధ నుండి బయలుదేరే సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన ఆయన నన్ను గురించి సాక్ష్యమించాను చూడండి ఆ ప్రభు ఈ లోకంలో వచ్చినాడు కదా ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే ఆయన వచ్చినడు పుట్టినడు మన ప్రతి పాపం కోసం శాపం కోసం ఆయన సిల్వ మరణం పొందినని మనందరికీ తెలిసిందే కానీ ఆయన కోసం సాక్ష్యం ఇచ్చింది తన తండ్రి సాక్ష్యం ఇచ్చినాడని ఇక్కడ పలుకుతున్నాడు అంటే తండ్రి లాగా ఆయన చూపిస్తున్నాడు ఇక్కడ ఇప్పుడు ఈయన ఏమంటుండే ఈ ట్వెల్వ్ మెంబర్స్ డిసైపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏసు కోసం సాక్ష్యం ఇవ్వాలా ఎందుకంటే వాళ్ళు ఏసు ప్రభుని హత్తుకొని వాళ్ళు ఏసు ప్రభు చెప్పిన ప్రతి మాట వాళ్ళు అనుసరించి నడుచుకున్నారు కాబట్టి వాళ్ళు అట్లాంటారు ఎప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ వలలో కుమరింపబడినప్పుడు ఆదరం ఆయన దగ్గరికి వచ్చినాక వాళ్ళప్పుడు సేవ భూ తలకి ప్రకటింప చేస్తున్నారు కానీ ఆయన అదే అంటున్నారు ఏసు ప్రభు శిల్వ మరణం తిరిగి లేచినాక అనేకలకు దేవుని యొక్క పరిశుద్ధాత్మ కుమరించి ఇంకా ముందుకు సాగుకుంటే వెళ్ళిపోయినాక ఈ ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు వీళ్ళంతా దేవుని యొక్క సత్యాన్ని ప్రకటింప చేసుకుంటే పోయినారు కదా మరి అంటే ఏజ్ ప్రభుకి సాక్ష్యము తండ్రి అని చెప్తున్నాడు తన తండ్రి ఆయన కోసం సాక్ష్యం ఇచ్చినాడు అంటున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమంటుండే ఏజ్ ప్రభు ఇప్పుడు మనకు తండ్రి కాబట్టి ఆయన కొరకు ఆయన ఇచ్చిన ప్రతి వాక్యము ఆయన ఏదైతే మనం చూపిస్తుందో ప్రతిదీ సాక్ష్యం అంటే ప్రూఫ్నెస్ సాక్ష్యంగా ఉండాలా ఎవిడెన్స్ అనేది ఉండాలా అన్నట్లు చెప్తున్నాడు అనమాట అంటే ఈ ట్వెల్వ్ మెంబర్స్ డిసైపుల్స్ ఏం చేశారంటే దేవుని యొక్క సాక్ష్యం వాళ్ళు పంచునరు అక్కడ దేవుని యొక్క సాక్ష్యం వాళ్ళు చెప్పినారు సాక్ష్య రూపంగా ఎవ్రీథింగ్ వాళ్ళు షేర్ చేసుకున్నారు ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే తండ్రి యొక్క సాక్ష్యం మనము ఇక్కడ చదువుతున్నాము ఇక్కడ చూస్తున్నాము దేవుని యొక్క సాక్ష్యము అన్ని సత్యమే అని తెలియజేయబడుతుంది నిజమైన ద్రాక్షలి ఆయనే అని తెలియజేయబడుతుంది కదా తన తండ్రి తన కోసం ఎట్లయితే సాక్ష్యం ఇచ్చాడో ఇప్పుడు ఆయన మనం కూడా అనేకులకు సాక్ష్య రూపంగా నిలబడాలా కదా మన తండ్రి మనకు సాక్ష్యం ఇవ్వాలా తండ్రి ఎట్లా ఏచు ప్రభు తన తండ్రిని ఎట్లా మహిమపరిచినడు మనం కూడా మన తండ్రి అయిన ఏచు ప్రభుని మనం అట్లనే మహిమపరచాలా అని ఈ వాక్యం చెప్తుంది కదా నా ఆయన అంటుండు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చు మీరు మొదటి నుండి నా యొద్ ఉన్నారు గనుక మీరు సాక్ష్యమిత్తురు చూడండి మొదటి నుంచి ఆ దేవుడు పుట్టినప్పటి నుంచి వీళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాక ఇంకా వీళ్ళు దేవుని తోటే సాగుకుంటా పోయినారు ఆ దాని తర్వాత దేవుడు చనిపోయినాక దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత వీళ్ళందరూ నడిచినారు అంటే దేవుడు చేసిన మెరాైకల్స్ ఎవ్రీథింగ్ వాళ్ళు అక్కడ చెప్పుకున్నారు ఇంకా ఏసు ప్రభు కోసం ప్రతి సాక్ష్యం అనేది నిలబడింది కదా యోహను అందుకే చెప్తున్నారు ఆయన పల్లొక దర్శనాలు చూసిందంటే ఆయన దేవుని ఎంత హత్తుకొని జీవించినడు కదా అందుకే ఆయన అంత వివరించింది ఈ వాక్యంలా నిజమైన ద్రాక్షళి ఆయననే తండ్రి వ్యవసాయకుడు ఆయన తప్ప ఇంకా ఎవరు మనకి లేదు కదా ఆయన నీళ్ళు పోతేనే మనం బ్రతుకుతున్నాము ఆయన మనకు ఆహారం ఇస్తేనే మనం బ్రతుకుతున్నాము కదా ఈ రోజు ఆహారం ఇచ్చి ఈ రోజు ఆయన మనకు నీలిచ్చి ఆయన సత్యంలో మనల్ని నడిపిస్తున్నాడు అంటే కేవలం ఆయన కృపచేతనే ఆయన కృప సత్య సంపూర్ణుడు కాబట్టి ఆయన కృపలో మనం భద్రపరచుకొని నడిపిస్తున్న గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకొని నడుచుకోమని చెప్తున్నాడు కదా నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ నిలిచి ఉందరు ఆయన అదే అంటున్నాడు ఆయనే తన తండ్రి చెప్పిన ప్రతి ఆజ్ఞని అనుసరించి నడిచిండే యశుప్రభు కదా ఎగ్జాంపుల్ గా మనకు చూపిస్తుంటుంది తండ్రి కుమారులాగా కానీ ఆయననే నిజము ఆయన సత్యము ఆయననే ఎవ్రీథింగ్ కదా ఈ వాక్యం మనకు ఫస్ట్ యోహన్ స్వాత ఫస్ట్ చాప్టర్ కూడా మనకు అంటారు కదా ఆది అందు వాక్యం వాక్యము దేవుని యోద్ధ ఉండని దేవుడే వాక్యమై ఉండడు ప్రతిదీ ఆయనే అని ఇక్కడ తెలియజేయబట్టి ఇంకేంటంటే నా తండ్రి ఆజ్ఞలు గాయకొని ప్రేమయందు నిలిచి అంటే ఆయన ఆజ్ఞలు గాయకొని ఆయనను ప్రకారంగా మనం నడుచుకుంటేనంట ఆయన మనలో ఉంటానంటే మనం ఆయనను హత్తుకొని జీవిస్తానంటున్నాం ఎల్లప్పుడు మనకు సంతోషం ఉంటుంది కదా నిజమైన ద్రాక్ష ఆయననే ఆయన మనం సంతోషం కలిగి నడుచుకుంటాం కదా ఆయనలో ఉంటే మనకి ఏముంటుంది సంతోషం ఉంటుంది ఎందుకంటే శ్వాశతమైన ప్రేమ మధురమైన ప్రేమ కాబట్టి ఆయన ప్రేమలో మనము జీవించిన ఆయనలో మనం ఎప్పటికీ ఉండాలి అనంటే ఆయన హత్తుకొని జీవించాలంటే ఈ వాక్యం చెప్తుంది బహుగా మనం ఫలిమించి ఫలి ఫలించే వారిలాగా ఉండాలా బహుగా నువ్వు ప్రార్థనలు ఫలించు నువ్వు సేవలు ఫలించు నువ్వు అన్నిటిలో ఫలించు ఆయన మనకి అన్ని అన్ని ఇచ్చిండు ఈ లోకంలో మనకి కావాల్సింది అన్ని ఇచ్చిండు ఆత్మీయంగా కావాల్సింది అన్ని ఆయన ఏమంటుందంటే లోకం వైపు చూడొద్దు అని అంటుండే ఆయన చూడమనేది ఎక్కడంటే వాటిని వెతుకమంటున్నాడు పైన వాటిని వెతకమంటుంది పైన వాటిని ఏం చేయడం దేవుని యొక్క కోసమే నువ్వు వెతకాల దేవుని యొక్క పరిశుద్ధాత్మ కోసమే నువ్వు శువత ప్రకటింపచేయాలా దేవుని యొక్క సాక్షిను అనేకులకు ప్రకటించేయాల ఆయన సాక్షిని నువ్వు నిలబెట్టాలంటే పైన వాటిని మనం వెతకాలా కదా ఆయన అదే అంటున్నాడు ప్రతిదీ పై నుంచి మనం పొందుకోవాలా కదా ఈ లోకం నుంచి పొందుకునే శుచితంగా నాశనం కానీ మనం పై నుంచి పొందుకుంటే మనం చిరకళం ఏహోవో మందిరంలో నివాసం చేస్తామన్నమాట అందుకే ఆయన వాక్యం మనం తెలియజే తెలియజేయబడుతుంది నిజమనే ద్రాక్షవళి ఆయనని మన తండ్రి ఆయననే మన భర్త ఆయననే మన ఎవ్రీథింగ్ ఆయననే కదా ఎందుకంటే ఈ వాక్యం అనే చెప్తున్నాడు ప్రతి వరకు ఆయన భర్తని ఆడవారికే కానీ ఈ లోకంలో సృష్టించిన ప్రతి బాటి మీద అందరికీ కూడా ఆయననే భర్త అని వాక్ నేను ఆయన చెప్తాడు కదా కింగ్ వర్షన్ లో చదవమని చదివినప్పుడు చూసిన వాటికి మీనింగ్స్ కాబట్టి ఆయన ఒక భర్త లాగా ఉన్నాడని ఒక ఫాదర్ లాగా ఉన్నాడని ఆయన నుంచి మనకు అన్ని కలిగినాయని నేను చూశాను బట్టి అలాంటి నేను చూస్తున్నాను కాబట్టి ఎందుకంటే నేను దేవుని అడుగుతున్నా దేవ ప్రతి వాక్యానికి నాకు అర్థం తెలియచేయ్ ప్రతి వర్డ్ కి నాకు మీనింగ్ కావాలా ప్రభా నువ్వు వెతుకుమన్నావు కదా ప్రతిదీ పరీక్షించమన్నావు నువ్వు సెర్చ్ చేయమంటున్నావు కదా అన్న కొన్ని పారబల్స్ కూడా చదవమంటారు సమరై కోసం కూడా చూడమంటారు ఇవన్నీ నేను ఇంటర్నెట్ లో చూసుకొని చెప్పుకున్నాము అని ఇట్లా దేవుడు అట్లా అంటే ఒక మార్గం అనేది చూపిస్తున్నారు దేవుడు ఎందుకు ఆ మార్గం చూపిస్తున్నాడు అంటే ఆయన్ని హత్తుకోవడానికే చూపిస్తున్న మార్గము అంతేగాని మనం ఏదో గొప్పతనం చేస్తామని కాదు నేను చెప్తున్నాను కదా చివరికి మనం ఏది కూడా సాధించలేము కానీ ఆయన వాక్యం మనం పట్టుకుంటే చివరి వరకు ఆయన రాజ్యంలో ఒక స్థానం అనేది మనకు ఉంటుందని దేవుని వాక్యం తెలివిస్తుంది కదా ఆయన ప్రేమ అంత గొప్పది ఆయన మనకు నేనైతే ఆయన ప్రేమ కోసం తెలుసుకోవాలని నాకు ఎంతో ఆశ ఉంది ఆ ప్రేమ ఎట్లా వివరించడానికి కూడా సరిపోదు ఆయన ప్రేమని వివరించడానికి కూడా సరిపోదు అంత గొప్ప ప్రేమ దేవుంది మరి ఆ ప్రేమా దేవుడు కాబట్టి మనం ప్రతి కార్యంలో ప్రేమతోటే చేయాలా అందుకే ఆయన అంటున్నాడు ప్రతి దాంట్లో వెలుగుగా పౌరుషం కలుగమంటుండు రోషం కలుగమంటున్నాడు మళ్ళీ ప్రతి కార్యంలో ప్రేమతోటే చేయమంటున్నాడు కదా నిజమనే ద్రాక్ష చెప్పే మాటలు అవే నిజమనే దేవుడు మన ఏచు అని చెప్పే ప్రతి మాట ఉంటది అనమాట మనం ప్రతి దాంట్లో ఫలించాలా అన్నిట్లో కదా ఫస్ట్ ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతూనే ఆ దంతత మనకన్నే అనుగ్రహిస్తానంటున్నాడు ఆయన కానీ ఆయన రాజ్యాన్ని మనం ఇంతవరకు ఎక్కడన్నా నిలబెట్టినామా అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలా ఎందుకంటే దేవుని యొక్క వాక్యం హృదయానికి వెలిగి అది వెలిగించి ఏసుక్రీస్తు నామంలో వాళ్ళు బ్యాప్తిజం పొంది రక్షణలోకి వచ్చినారంటే ఒక ఆత్మను నువ్వు నిలబెట్టిన దా నిలబెట్టిన దాని వాళ్ళతో ఆయన రాజ్యంలో స్థానం పొందుకుంటావు కదా ఆ వాక్యం అదే చెప్తుంది నిజమైన ద్రాక్షళిని అతుకొని జీవించాలంటే ఆయన చెప్పే మాట ఒకటే ఆయన నిత్యం సత్యాన్ని అనేకులకు ప్రకటించమంటున్నాడు ఆయన మరి ఆయన నీతిని సత్యాన్ని ప్రకటింప చేయాలని ఆయన హత్తుకొని జీవించాల ఆయన ఆజ్ఞను కాకునే నడుచుకోవాలంటే పునఃహృదయంతో నువ్వు ఆరాధించాలా ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞను అనుసరించి నువ్వు నడుచుకోవాలంటే ఇదే వాక్యం చెప్తుంది కదా ఆయన నీతిని సత్యం ప్రకటింప చేయాలి అప్పుడే నువ్వు వెలిగింపబడతావని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆయన హత్తుకొని జీవించిన వారం అవుతామని కదా చాలా హత్తుకొని హత్తుకొని జీవించడం అంటే వాళ్ళు ఏదో అనుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటారు కానీ ఆయన హత్తుకొని జీవించడం అంటే అనే పరిశుద్ధాత్మని హత్తుకొని జీవించడం ఆయన పరిశుద్ధాత్మ పొందుకొని ఆ పరిశుద్ధాత్మ ఏ విధంగా అయితే మనకి గైడ్ చేసి నడిపిస్తుందో దాని ప్రకారం నడుచుకోవడమే ఆయనను హత్తుకొని జీవించే వారం అవుతాము ఆయన ఆజ్ఞలు గైకునే వారం అవుతాము కదా ఆయన అదే చెప్తున్నాడు ప్రతిదీ ఆయన నుంచి మనం పొందుకున్నాము ప్రతిదీ అనేకులకు మనము ఆయన వెలుగుని ప్రకటింపచ్చాల ఈ వాక్యం అదే సెలవిస్తుందన్నమాట మరి దేవుడు చిన్న వాక్యం దీవించు కామెంట్ ప్రార్థన చేసుకుందాం మహేష్ దేవాసు ప్రభా నీకే లెక్కలేని వందనాలు ప్రభా తృతి మహిమ గణత ప్రభావం ప్రభా యుగ నికే నీకే చేయనుగా దేవా ఏసు ప్రభా మేము అంచులంచులుగా ప్రభా ఆత్మీయంగా మాకు సహాయపడుతున్నందుకు నీకు వందనాలు తండ్రి దేవా ఏచు ప్రభా ప్రతి వాక్యం అది నియంతగలిగింది దేవ జీవ ఆహారం మేవే అని చెప్తున్నావు కాబట్టి ప్రభా ప్రతి ఆహారం మేము ఎవరిడే మేము పూజించాలా ప్రభా దేవాచు ప్రభా స్థిరమైన పునాది మీద మేము అంటే ప్రభా మేము క్రీస్తసు పునాది మీద మేము కట్టబడాలా ప్రభా దేవాయచు ప్రభా అపోస్తలు వేశారు ప్రవక్తలు వేశారు మరి వాటి మీదనే ప్రభా మరి కట్టబడుతుందని చెప్పినాం ప్రభా కాబట్టి ప్రభా మేము వాటిని అమలు పరుచుకోవాలా చక్కపరుచుకొని మేము నడుచుకోవాలా తండ్రి ఎందుకంటే ప్రభ నీ వాక్యం అదే సెలవుస్తుంది దేవాయచు ప్రభా మరి మేము ప్రభా నీలో మేము ఇంకా ద్రాక్ష తీగలగా మేము ప్రభా నిన్ను హత్తుకొని జీవించాలంటే ప్రభా నీ ప్రేమ మేము మెబ్రిడీ మేము పొందుకోవాలా కడవరి వశం మీద కుమరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయచు ప్రభా మేము ప్రతిది కూడా ప్రభా ప్రేమతో మేంశాలి ప్రభా నువ్వు కూడా అదే చేసో కదా ప్రభా ప్రతిదీ ప్రేమతో చేసో కదా ప్రభా మరి నీ ప్రేమని మాకు ఇవ్వమని ప్రార్థనం తండీ నీ ప్రేమలో మమ్మల్ని నీలమైపోయేలాగా సహాయపడడం అని నీ పనులు మేము నిఘ్నమైపోవాలి తండీ నీ రాజ స్వాత కోసం ప్రభా అనేకులకు మేము ప్రకటింపచ్చేయాలా అనేకల హృదయాలు మేము వెలిగింపచ్చేయాలా ప్రభా అప్పుడే ప్రభా ఒక్కళ్ళ నీ రాజాన్ని నిలబెట్టిన వారేమవుతుంది తండి కాబట్టి మీరు మాకు సహాయపడమని ప్రార్థడం తండీ దేవాయసు ప్రభా ఈ వాక్యం ప్రభా మా జీవితంలో నెరవేర్చే ప్రభా మరి అనేకులకు మేము సత్యం ప్రకటించ చేసేలాగా మాకు సాయపడమని ప్రార్థిస్తాం నీ ఆజ్ఞలో మేము గాయకునే నడుచుకోవాలి ప్రభావా నీ వాకినకి మేము విధేతగా కలిగి నడుచుకుంటాం ప్రభా మాకు సాయం చేసే ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయచు ప్రభా మరి మీద మాకు తోడైండే ప్రభా న కృపల ప్రతి వరే భద్రపరచుకోమని ఏచు కృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మన మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ మనతో మాట్లాడతాడు ప్రైజ్ రాడన్నా ఓకే ఓకే బెదర్ ప్రైజ్ రాడ్ థ్యాంక్ యూ స్వరాజ్ బ్రదర్ అందరికి ప్రైజ్ రాడు అందరికీ బ్రదర్ గ్రూప్ లో ఉన్నారు నేను మాట్లాడేది ఏంటంటే ప్లస్ ఇప్పుడు మనం థౌసండ్ లాక్డౌన్ వర్షిప్ నుంచి లెవెన్ వరకు లెవెన్ హండ్రెడ్ ట్వంటీ బ్రదర్ నడిపించిండు కాబట్టి దిలీప్ బ్రదర్ కి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఏసు క్రీస్తునాంలో దిలీప్ బ్రదర్ చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను ఇంతవరకు ఆయన తీసుకొచ్చిండు కాబట్టి అక్కడి నుంచి దిల్లు బెదర్ తర్వాత అతను చెప్పిండు ఇంకా వేరే వాళ్ళు ఇక నడిపిస్తే అని చెప్పి చెప్పిండు కాబట్టి నేనే ఇంకా తర్వాత నాకు తర్వాత తాట్ వచ్చింది ప్రార్థన చేస్తే ఇక చెప్తే ఇంకేమంతా స్వరాజ్ బెదర్కి ఇద్దామని ఒక ప్రేరేపణ కలిగింది కాబట్టి ఆ నుంచి ఈ రోజు నుంచి స్వరాజ్ బెదరు ఈ ఈ కార్ అదనని కొనసాగిస్తారు ఆయన కేబిపిఎం పరిచర్ ఈ లాక్డౌన్ పరిచర్యని కాబట్టి ఇంతకాలము అందరూ జాయిన్ అయిపోయినారు చాలా ఆసక్తిగా ఏమని వాక్యాన్ని బలపడ్డారు ఇంకా అనేకమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడతారు ఇంకా కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతారు ముందు రోజుల్లో కాబట్టి ఆరాధన ఇది కంటిన్యూస్ గా ఆయన మహిమార్దమై ఆయన ఎంతకాలం ప్రభు నడిపిస్తే అంతకాలం అది పోతూనే ఉంటుంది కాబట్టి ఒక హండ్రెడ్ డేస్ ఒకరు హండ్రెడ్ డేస్ అట్లా ఒకరు నడిపించుకుంటూ పోతే ఇంకా చాలా మంది మన బ్రదర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు స్వరాజ్ గారి తీసుకున్నారు ప్రజెంట్ కాబట్టి దానికి ముందు దిలీప్ బెదర్ తీసుకున్నారు ముందుకు వచ్చే లీడర్షిప్ కాబట్టి దిలీ బెదర్ నడిపించిండు తర్వాత ఇక్కడి నుంచి స్వరాజ్ గారు నడిపిస్తారు ఈ రోజు నుంచి టూ డే నుంచి కాబట్టి ఆయన అంతా నడిపిస్తూ ఉంటాడు కాబట్టి దాని గురించి స్పెషల్ గా ఏంటంటే దిలీప్ బెదర్ థ్యాంక్స్ చెప్తున్నాము అందరం థ్యాంక్స్ చెప్తున్నా అతనికి కాబట్టి ఇక్కడి నుంచి స్వరాజ్ గారు నడిపిస్తారు కాబట్టి అది చెప్పాలనే ఒక ఒక టూ త్రీ మినిట్స్ నేను టైం అడిగాను కాబట్టి తర్వాత స్వరాజ్ గారు ఎంతకాలం నడిపిస్తే అంతకాలం నడిపిస్తారు ఒక డేస్ అయిన తర్వాత ఎవరు కలిపిస్తారు అనేది అట్లా అంటే తరచుగా అందరూ లీడర్షిప్ లాగా తీసుకుంటే వాళ్ళకు కూడా ఈ పరిచర్ ఎట్లా ఎలాంటి విధానాలు ఏదో మనకి అనుభవాలు వస్తాయి అనేది వాళ్ళ సేవలో రాబోయే దినాల్లో అది తెలుసుకుంటాము కాబట్టి ఈ పరిచర్ అనేది ఆ పత్తి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఆయన మనసు కలిగి ఉంటాం ప్రభు మనసు కాబట్టి మనకు ఎంతో ఓర్పు సహనాలు మనకు అవసరం ఎందుకంటే మన ప్రభువు కూడా అంతే కదా శిష్యులు కూడా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉన్నారు కానీ వాళ్ళందరినీ ఆయన ఒకటే మైదానంలో నడిపించగలిగినాడు కాబట్టి మన ప్రభు కాబట్టి ఈ వర్షి పవరు కూడా అట్లనే నడవాలని నేను మన ప్రభులాగా మనం నడిపించాలా అనేకుల్ని ప్రభావితం చేసేలాగా మన ప్రభుతో నడిపించేలాగా మనం ముందుకెళ్దాం కాబట్టి ఎన్ని కొన్ని స్ట్రగ్లింగ్స్ వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి అయినా కానీ మన గురి మన ప్రభు కాబట్టి ఆయన నడిపిస్తాడు కాబట్టి ఆరాధన కంటిన్యూస్ గా పోవాలని అందరూ ఇందులో పాల్గొంది అందరు లీడర్షిప్ తీసుకోండి ఒకరి తర్వాత ఒక ప్రేరేపణ ఎంతకాలం నడిపిస్తే అట్లా దాని గురించి అర్థమనే ఒక ఫైవ్ మినిట్స్ టైం అడిగాను స్వరాజ్ దగ్గరిని కాబట్టి ఇక్కడి నుంచి అతనే మన ఆరాధన కొనసాగిస్తాడు అందరికీ ప్రేజ్ దాడు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ మనం ఎంకరేజ్ చేసి మనం ఇక్కడ వరకు తెచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు దేవునికి స్తోత్రము దేవుని యొక్క చేత మనం ఇంకా నడిపింపబడాలి దేవుని యొక్క ఆత్మ చేత మనం నడిపింపబడాలి మనం ముందు ఉన్న అంశాలు మనం పేరుకి ఉన్నాయి ప్రతిమ భర్త మారాలి శ్రీనివాస్ యొక్క కన్ను మంచి కావాలి రేణుక సిస్టర్ కన్ను ఆపరేషన్ కావాలి కావ్య సిస్టరు యొక్క ఆరోగ్యం మంచి ఉండాలి రాజ లివరు బాగుపడ్డది దేవునికి వందనాలు ఆయన ఈ రోజు అన్నా రేపన్నా డిశ్చార్జ్ అవుతారంట మనోజ్ బ్రదర్ చెప్పాడు రవిచంద్ర బ్రదర్ కు కిడ్నీకి కిడ్నీ లీవరు మంచిగా ఉండాలి నర్సమ్మ కామమ్మ వాళ్లకు క్యాన్సర్ ఉంది క్యాన్సర్ నుంచి విడుదల పొందాలి ఇషాంత్ అండ్ మనోజ్ చిన్నపిల్లలు ప్రతి విధమైనటువంటి విడుదల పొందాలి వాళ్ళ కుటుంబం మొత్తం మారాలి దీని గురించి మనకు మన మధ్యలో ఉన్న కావ్య సిస్టరు సుజాత సిస్టరు చేశాక మన చంద్రశేఖర్ అన్న ఆశీర్వాదం ద్వారా మనం తీసుకున్నాం చేస్తారా కాబట్టి ఓకే బ్రదర్ స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా మహాగణుడ సర్వశక్తి మంతడ సర్వోన్నత సర్వకాలంలో ఎందు ప్రభ ఏక రీతిగా ఉన్న దేవుడ నీకు వందనాలుగు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం నా ఈ సాయంత్రం సమయం ఇక కూడికలో ప్రభ మమ్మల్ందరూ నిలబెట్టిన దేవుడ నీకు వందనాలు అతన్ని నీ యొక్క కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచినాం ఈ ఎండలలో ప్రభా నీ ప్రతి ఒక్కరిని ప్రభా మీ కృపలో దాచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి విధమైన వాతావరణ మార్పులలో ప్రభా మాకు మంచి ఆరోగ్యం దయచేయండి నీ యొక్క ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి వాసి సంబంధం మాతో మాట్లాడదేవాన్ని నీకు వందనాలు అయ్యా ద్రాక్ష వల్లివి అతని మీరే నాయన మీ అందరూ ప్రేమతో వరదలుటకు ప్రభ అతన్ని మీ మేము ఎదుగుటకు సహాయం చేయండి నా ప్రభాను దినం ప్రేమతో ప్రభావం మేము చేయి ప్రతి పనిలో నా తండ్రి నీ యొక్క మహిమగల కారులను మేము అనులు ఎక్కడ చూపించుటకు ప్రభ మమ్మల్ని అభిషేకించండి అన్ని స్థలంలో ఎందు అన్ని వేళలు ఎందుకు కూడా ప్రభ ప్రతి కూడా నా తండ్రి ఉండి నా తండ్రి ఏసే మారుగా నా తండ్రి ఎందుకంటే నీవే మా సంగమనకు భర్త ఉన్నావు ప్రభ ఈ సంగం అనే నా తండ్రి భర్త అయిన దేవు నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రతి ఒక్కరిని వందనాలు నీకు నీలో ఫలించాలా నీలో అభివృద్ధి చెందాలా నా తండ్రి అంతము వరకు ప్రభ నీలో నిలిచి ఉండుటకు కృప చూపించండి ప్రభ నెండి ఎటువైనా ఎటువంటి శ్రమలు శోధనలు ప్రభాన తల్లి ఎన్ని బలహీనత కార్యాలు జరుగుతున్నా కూడా ప్రభా తొట్టి లేకుండా నీళ్లకడగా ఎదుగుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నా రాత్రి సమయం విజ్ఞాపన ప్రార్థనలు ఏసీ అన్న తండ్రిని యొక్క పాద కామమ్మ నర్సమ్మ సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభ బిడ్లకు క్యాన్సర్ నుంచి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం ఏసీ ఒక ప్రతి క్యాన్సర్ ట్యూమర్ కాల్చివేయండి అంతకారం అంతా చీకటి దురాత్మ శక్తులను ప్రభాన తండ్రి కాల్చి వేసి ఆ బిడ్డలకు సంపూర్ణ స్వస్థత నాడి నతనించాలి కాల వరకు దయచేయండి అలాగే ప్రభ రామచంద్ర బ్రదర్ గురుకారు ప్రార్థిస్తున్నాం ఆయన కూడా తండ్రి క్యాన్సర్ ఉన్న ప్రభ ప్రతి ఒక్క కణంలో ప్రభ ప్రతి సెల్ ని రీజనరేట్ చేసిన తండ్రి కంప్లీట్ హీలింగ్ దయచేయండి ఆయన ముఖ్యంగా శ్రీనివాస్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ ఈ ఆపరేషన్ విషయంలో కార్యం జరిగించండి ప్రభ నా తండ్రి మంచి డాక్టర్స్ చేతులలో నా తండ్రి గొప్ప కార్యం జరిగించి ఆ సంపూర్ణంగా నా తండ్రి గంటి చూపును దయచేయండి ప్రవాది విధంగా మనం నేత్రంలోని కూడా వెలిగించి నీ యొక్క వాక్యం ధ్యానించి నీ అంద ఎదుగుటకు నుప చూపించాడు ఆ ప్రభాన తండ్రి మనోజ్ సిస్టర్ గురించి మనో బ్రదరు రేణుక సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం సిస్టర్ విషయంలో కార్యం జరిగించండి సంపూర్ణ ఆరోగ్యంగా ఇచ్చండి ప్రతి విధమైన బలహీనల నుంచి ఆ మీరు బలపరచండి దేవ సంపూర్ణమైన అవయవ లోపంసారి చేత నీ కంటి ఆపరేషన్ విషయంలో కార్యం జరిగించండి నీకు కృపలో భద్రపరచుకోండి శ్రీశాంత్ అండ్ మనోజ్ ఇద్దరు చిన్న బిడ్డలు యాక్సిడెంట్ అయ్యి ప్రభన తండ్రి వేదనతో నా ప్రభా దిబ్బల నొప్పులతో నా ప్రభా బిడ్డలు ముట్టండి తండ్రి ప్రభ సంపూర్ణంగా హీలింగ్ తెచ్చేయండి ఏసే కుటుంబం ని రక్షించండి ఆ బిడ్డల ద్వారా తండ్రి ప్రభ ప్రతి కార్యం మీరు జరిగించినందుకు తండ్రి ప్రతి ఒక్క బిడ్డను కదిలిస్తున్నందుకు ప్రభ వారి నీ వైపు తిరుగుటకు నీకు కృప చూపించండి అదేవిధంగా నా తండ్రి రాజన్ ప్రధను మీరు ముట్టినందుకు వందనాలు ప్రభా స్వస్థత ఇచ్చినందుకు వందనాలు ప్రభాస్ డిశ్చార్జ్ అవుతుండ తర్వాత ఆ తర్వాత కూడా ప్రభా ఎలాంటి కాంప్లికేషన్స్ జరగకుండా ఆయన ఆ లివర్ విషయంలో నతండి ఆ యొక్క జాండీస్ విషయంలో ప్రభ కార్యం జరిగించండి ఆ బిడ్డ ప్రభ నతని రక్షణ పొందాలన్న తండ్రి వాక్యం లేదగల ప్రభ నిన్ను తెలుసుకోవాలని నాయన నీక ప్రేమల వారి సహాయం చేయండి కావ్య సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ కూడా మీరు ముట్టండి నాయన బలపరచండి ప్రభ కుటుంబం కొరకు పాడి కష్టంలో ప్రభ మీతోడై ఉండండి భర్తను మార్చుకోనండి నా తండ్రి జరిగించండి నా ప్రభ బిడ్డలకి ఆమెకున్న సంతానంను ప్రభ దీవించండి ప్రభ బిడ్డలకు కావాల్సిన తెలివి జ్ఞానములు జ్ఞాపక శక్తిని దాయించండి చదువుల విషయంలో కార్యం జరిగించండి ఏంటి కుటుంబంలో సమాధానం దయచేయండి నాయన ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం కుటుంబ ఈ మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క బిడ విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఆ తండ్రిని నుంచి తొటేళ్లకుండా ప్రభా సంపూర్ణమైన సమర్పణతో ముందుకెళ్తున్నాం కానీ ఆ తండ్రి ఏసయ్యా ప్రతి విధమైన ఆటంకాలను కొట్టివేసి ప్రభాని అగ్ని కంచెలో భద్రపరిచి ఏ సేహాన్ని యొక్క కృపలో నతని ఎదుగుట్టకు ప్రభ ఇంకా జ్ఞానం మాకు కావాలని ఆయన ఇంకా మాకు ఏమేమి కోదు ఉందో ప్రభ మీరు సంపూర్ణంగా మీ చేత నింపమని ఆశీర్వదించమని బలపరచమని ప్రార్థిస్తున్నాం బిడ్డలు మరి బయట సేవలకు వెళ్తూ వస్తూ వస్తున్నప్పుడు ప్రభ నతని సేవా కార్యక్రమంలో తండ్రి మీరు కార్యాలు జరిగించండి పరిశుద్ధాత్మ కార్యము మీ అగ్ని ప్రభ దిగాలని ఆయన పెద్ద సమస్యల నుంచి ప్రభావ బిడల బిడుదల కావాలా ప్రభావ ప్రతి విధమైన అతని రోగంల నుంచి ప్రభావ సంపూర్ణ స్వస్థత జరగాలతని బిడ్డలను మీరు అభిషేకించండి మీకు నూతన కార్యములు మా జీవితాల్లో జరిగిస్తున్నందుకు మీకు వందనాలు ఈ రాత్రి సమయం అందు ప్రభా మీకు రెక్కలు చాట్న బాధలు పరుచుకోమని ప్రతి ఒక్క కుటుంబంని ప్రతి మీకు అగ్నిని కంచవేసి ఏస మంచి నిద్ర దాయి చేయమని వేకువలేచి నిను స్తించుటకు ప్రభాని ఆరాధించుటకు మరొక నూతన దినంను అనుగ్రహించమని ప్రభాని కృపలో జ్ఞాపకం చేసుకోనమని ఏసే శక్తి కలిగిన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి మన ప్రీస్ కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక ఆమెన్దర్స్ అందరూ ప్రేజ్ లాస్టర్